కీర్తన సంఖ్య నూట రెండు ఏది తుదదీనికేది మొదలు పాదుకొను హరిమాయబరగుజీవునికి ఎన్ని బాధలు తనకు ఎన్ని లంపటములు ఎన్ని వేదనలు మరి ఎన్ని దుఃఖములు ఎన్ని పరితాపంబులెన్ని దళపోతలు ఎన్ని చూచిన మరియు నిన్నయిన గలవు ఎన్ని కొలువులు దనకు నెన్ని అనుచరణలు ఎన్ని ఆశలు మరియు ఎన్ని మోహములు ఎన్ని గర్వములు దనకెన్ని దైన్యంలివి ఇన్నియును దళప మరి ఎన్న గలవు ఎన్నిటికి జిందించు నిన్నిటికీ హర్షించు ఎన్నిటికి నాసించు నిన్నిటికి తిరుగు ఇన్నియును తిరు వెంకటేశు లీలలు కాగా నెన్ని చూసినను తానెవ్వడునుగాడు